కీర్తన తొంభై ఈ తగవే నాకు నీకునించి చూచితే కాతర గలదా వివేకము హారము భారము గనుక పలుమారు పాపములే చేరి మొక్కలాననే జసిని పేరడి తల్లిదండ్రులు బిడ్డలేమి శసినాను ఓరుసుక ముద్దు సేసుకుందురు లోకమునా కా నీవు కలవని కడదాకా నేరములే వేవేలు శేసి తినివరవకా భావించుక ఇంటి దొరం పశురముదెంచుకొని ఏవిధి బైరుమేసినా నిగ్గుషేయడతడు పుట్టించేవాడము నీవు వొదలేవారమునేము ఎట్టుండినా నీకుం ఓరు ఎన్నటికి ఒట్టుక శ్రీవేంకటేశడగట్టిన దూనము అటు నిట్టుబరళిన అండవాయపుడూ